ధాత్ర్యేతి కథిత రామ బాలకాఖ్యాయి కాథవా హే రామ ధాత్రి ఆ బాలకుడికి చెప్పినటువంటి వృత్తాంతాన్ని నేను ఈ విధంగా నీకు బోధించినాను ఇం సంసార రచన ఈ సంసారము యొక్క రచనంతా కూడా ఇది మాత్రమే ఎవరికి విచారోజిత చేత సా ఆత్మవిచారము అనేదాన్ని జీవితంలో ఎవరైతే ఎరుగరో వాళ్ళు తయారు చేసేటువంటి సంసారం యొక్క రచన ఇంత మాత్రమే బాలకాఖ్యా తీర్థమ విస్థితి మువా ముపాగత సో ఆ బాలకోఖ్యానాన్ని దాన్ని సారాన్ని చెప్తున్నారు సంకల్ప జాల కలనైవ జగత్సమగ్రం ఈ బాలకోఖ్యానంలో ఉన్నది ఏమో ఉన్నదా ఇప్పుడు అత్యంత ఆసక్తమైన నగరము అంటాడు అత్యంతాసక్తమైన నగరము అనేది ఒక ఎక్స్ప్రెషన్ ఆ ఎక్స్ప్రెషన్ ఆ పిల్లవాడు విని వాడు ఒక నగరాని వాడు భావన చేస్తాడు కాబట్టి ఒక ఎక్స్ప్రెషన్ ఉన్నది కరస్పాండింగ్గా ఒక ఊహం ఉన్నది తప్ప అంతకుముకక్కడ ఏ సత్ సత్తు వస్తువు లేదు ఈ జగత్తంతా కూడా సంకల్పములు ఆ సంకల్పముల ఒక కరెస్పాండింగ్గా భాష తప్ప వస్తువు అనేది ఏది లేదు ఏమంటే వస్తువు ఉన్నట్లయితే అది అలా ఊడిపోతుంది అలా చేయిజారిపోతుంది ఎందుకు చేయాలిపోతుంటే వీడిది ఎల్లా ఉంటుంది వీడు నా కొడుకు అని వీడు సుఖపడుతూ సంతోషపడదాం అనుకునేప్పటికీ చేరాలేప్పటికీ ఆ సంతోషం చేయ జరిగిపోతుంది ఎందుకని నా సంపద అని కూడా సంతోషపడదాం అనుకునేప్పటికీ అది చేయజారిపోతుంది ఎందుకని అంటే అర్థమేది వాస్తవంలో అక్కడ ఏమీ లేదు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం మీరు దాని స్పిరిట్ మీరు పట్టుకోవాల్సి ఉంటుందంటే ఇక్కడ ఉన్నదంతా కూడా సంకల్పములు కరస్పాండింగ్ భాషా తప్ప వస్తువులు లేదు సంకల్ప జాల కలనాత్తు సంకల్పములు గుత్తలు గుట్టలుగా వచ్చేస్తూ ఈ విధంగా మనస్సు ఏం చేస్తుందంటే ఈ సంకల్పముల గుట్టలని మన ముందుకు తోసి ఒక విలాసాన్ని అంటే ఒక ఆడంబరాన్ని నిర్మాణం చేస్తూ అది సంకల్పముల యొక్క రచన తప్ప అక్కడ వస్తుస్థితి ఏమీ లేదు సంకల్పమాత్రమలము సృజ నిర్వికల్పమాశ్రిత్య ఈ సంకల్పములే మాలిన్యము ఈ సంకల్పములను అలాగే గుత్తలు గుట్టలుగా మీరు పేర్చుకుంటూ పోతే మీ జీవితం కూడా ఖర్చు ఆ ఖర్చు అయిపోయేప్పటికీ తెలుస్తుంది బాల్యం అయిపోయేప్పటికీ బాల్యంలో వచ్చిన సంకల్పాలు ఊహలు భాష కూడా సున్నా అని యవ్వనంలో వచ్చాక తెలుస్తుంది యవ్వనం పూర్తయ్యేపప్పటికీ యవ్వనంలో వీడు పేర్చుకున్నటువంటి సంకల్పముల స్ట్రక్చర్ అంతా కూడా కుడక్కి అని యవ్వనం పూర్తయ్యాక తెలుస్తుంది మధ్య వయస్సులో వీడు పేర్చుకుంటాడు బంధుత్వాలు బావమరుదులు నాతో ఎవరిలో అన్నారు బావమరుది పెళ్ళను మామూలుడు పెళ్ళను అంటే మే అనరుడు పెళ్లికి మీరు ఎందుకండి మీకు ఏమైనా పిచ్చా ఏమన్నా పెళ్లికి కన్యాదాత వె అవసరం పెళ్లి కొడుకు తండ్రి వెళ్ళకపోయినా హ్యాపీగా అయిపోతుంది పెళ్లి పెళ్లి కొడుకు తండ్రి వెళ్ళకపోతే పెళ్లి ఆగిపోతుందని మీరు అనుకుంటున్నారా ఏ పోనీ పెళ్లి పెళ్ళి అవ్వడం ఆగిపోకూడదు అవైపోవాలి అయ్యో వీడికి రాలేదని వాళ్ళు దుఃఖిస్తారని మీరు అనుకుంటున్నారా మీరు అనుకుంటే మీరు పప్పులో కాలు వేసేట్లు అంటాం వాళ్ళు ఏం ముఖ్యం వాళ్ళు బాల్యాలు భజిత్రులు హడాలు భోజనాలు లడ్డూలు వడ్డర్లు నెయ్యి పప్పు కూడా ఆ ఉంటారు వీళ్ళు రాలేదని దుఃఖించేంత కై ఎవడో వెళ్ళి బలవాత్కారంగా గుర్తు చేయాలి ఏమంటే మరి రాలేదు కదా అంటే అయ్యో పాపం ఒకసారి అనుసుకుని వెళ్ళి వెళ్ళి హడావిలో ఇదంతా కూడా మహా మోహము మహా మాయా మహామాయా విశ్వం బ్రహ్మయసి పరబ్రహ్మ మహిషేమే ఎక్కడో శ్లోకం ఉన్నది కాబట్టి నువ్వేం చేస్తా ఉంటే సంకల్పమే మాదియము అని తెలుసుకో అది సత్యమేమీ కాబట్టి ఈ అసత్య సంకల్పముల యొక్క ప్రవాహాన్ని విడిచిపెట్టేసేది వీల్లు రాస్తారండి ఆ విల్లులో ఉన్న ఒక్క మాట సత్యవస్తువుకి సంబంధించిందో ఉన్నాను అంతా వీడు ఊహలు ఊహ ప్రపంచంలో ఉంటాడు కాబట్టి నీవు నిర్వికల్పమాశ్రిత్య ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ కట్టుబెట్టి నిశ్చయమవాను హే రామ శాంతి హే రామ స్థితిలో ఉండు సంకల్పరహిత స్థితిలో ఉండు అప్పుడు నీకు శాంతి లభిస్తుంది ఆ శాంతిని నీవు అని చెప్తాను ఏమవుతుందంటే మన జీవితాల్లో మనము ఆ సంకల్పాల నుండి నా అది రూపం దానికి ఒక నామం ఉంటుంది ఆ సంకల్పాల నుండి ఆ నామాల నుండి ఒక ఒక భ్రమ సంకల్ ఒక భ్రమలతో నిండిన ఒక స్ట్రక్చర్ని మనం నిర్మాణం చేస్తాం డైమండ్ రింగ్ కెంపు కెంపు ఉంగరం పెట్టేసుకుంటే మనకి అన్నీ కలిసి వస్తాయి అని వీళ్ళు కెంపు ఉంగరం పెట్టుకుంటే ఎప్పటినుంచో ఓ మొండి బాకీ ఎవడో ఏమో ఇస్తాడో ఎవడో అనుకున్నా బాకీ వాడు తీసుకొచ్చి వాడికి చేతికి డబ్బు వచ్చింది అది వీడికి ఇస్తాయి అది వీడికి రావాల్సిన బాకీ అది ఈ కెంపు రింగు మూలంగా వచ్చిందంటే ఇవన్నీ కోఇన్సిడెన్సెస్ ఉంటాయి కోఇన్సిడెన్సెస్ ఉంటాయి కో ఇన్సిడెన్స్ అంతానికి ఏదో వ్యాఖ్యానం చేసుకుంటావు ఇదంతా సత్యం మళ్ళీ ఈ లోపల ఏదో దుఃఖం వస్తే అప్పుడు నాకు దుఃఖం వచ్చేసింది ఇప్పుడు కెంపు కాదు ఇప్పుడు ఇంకేదో రక్ష పెట్టుకోవాలి అని మళ్ళీ ఇంకోవైపు పరుగు తీస్తూ మనుష్యులు ఈ విధంగా తత్వము అసలేని కాల్పనిక ప్రపంచంలో జీవితాన్ని వెళ్ళబుచ్చుతో అసలైన శాంతి ఎదుగక ఎప్పుడూ దుఃఖంతోటే పరితపిస్తూ ఉంటారు జనులకు యథార్థమైన ఆనందము వాళ్ళు ఎరుగరు వాళ్ళు సుఖమనుకునేది ఒక దుఃఖానికి మరో దుఃఖానికి మధ్యలో ఉండేటువంటి గ్యాప్ తప్పు మరొకటి ఏమీ కాదు ఇప్పుడు ఉదాహరణకి వరల్డ్ వార్ వన్ పూర్తయింది మొదటి ప్రపంచ మహాయుద్ధం పూర్తయింది రెండవ ప్రపంచ మహాయుద్ధం ఇంకా దిగిన కాలేదు మధ్యలో ఉన్న పీరియడ్ని ఏమంటారో తెలిసిన కోల్డ్ వార్ అంటే మొదటి ప్రపంచ మహాయుద్ధం హాట్ వారు రెండవ ప్రపంచ మహాయుద్ధం దిగినయ్యాక అది కూడా హాట్ వారే మధ్యలో కోల్డ్ వార్ అంటుంది కోల్డ్ వార్లో ఏమంటవుతుంది అనుకుంటున్నారు సోల్జర్స్ అందరూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు కత్తులు నూరబడుతూ ఉంటాయి తుపాకీలని ఆయిల్లో వేసి సాఫ్ చేసుకుంటూ ఉంటారు మ మారణాయుధాలని కొత్త అధికాధికంగా ప్రొడ్యూస్ చేసుకుంటూ ఉంటారు ఇది కోల్డ్ వార్ హాట్ వారికి హాట్ వారికి మధ్య ఏముంటుంది కోల్డ్ వార్ ఉంటుంది అలాగే మన జీవితాల్లో కూడా ఒక కష్టానికి మరో కష్టానికి మధ్యలో కోల్డ్ కష్టం ఉంది కష్ట నష్ట కష్టాలకి వచ్చే ముందు కష్టము కోల్డ్లో కోల్డ్ స్టేజ్లో ఉంటుంది ఒక టర్మాయిల్ ఇంకొక టర్మాయిల్కి మధ్యలో హాట్ టర్మాయిల్స్ రెండింటికి మధ్యలో కోల్డ్ టర్మాయిల్ ఉంటుంది అది సుఖమని జనులు బతుకుతూ ఉంటారు యథార్థమైన ఆనంద స్వరూపాన్ని తెలుసుకోలేకపోతారు ఈ జగత్తు సుతరాము హులత్తు దీంట్లో ఏమీ వాస్తవికత లేదు అని ఈ సత్యాన్ని బోధించటానికి బాలకోపాఖ్యాన్ని ఉచి హరి ఓం తిప్పుడు పంచదశతాసు अद्वैते भवे स्थैर्य तुमश जीवन्मुक्त श्लोक सरीग्ग समि बालकोपाख्या सरीग् का वो इद्वैत अद्वय आत्मस्वरूपा चपड़ी अं జగత్తుని నిందిస్తూ జగత్తుని నిరాకరణం చేస్తూ మీరు టైం ఎందుకు కడుపుతారు ఆత్మస్వరూపాన్ని గురించి చెప్పండి ఆ దేవుడి గురించి చెప్పండి ఈ జగత్తు గురించి ఎందుకు మీరు కంఠ శోష పెట్టుకుంటారు జగత్తుని వర్ణిస్తూ అది ఏమీ లేదు అదంతా హుళక్కి అంటూ ఉండడం ఈ జగత్తు మీద మీకు ఈ ద్వేషమేలా జగత్తు ఎడలా ఈ పెసిమిస్టికాకిచ్చుడేందుకు మీకు మీరు చక్కగా ఆ పరమాత్మను గురించి చెప్పండి అని ఈ విధమైన సలహా ఇచ్చిన వాళ్ళు మీకు ఎప్పుడైనా కనపడ్డారా నాకు కనపడ్డారు ఇలాగ సలహా ఇస్తారు మీకు ద్వైతం గురించి ఎందుకండి మీరు అద్వైతం చెప్పండి ద్వైతం వాళ్ళ తంటాలో ఎవో వాళ్ళు పడతారు మీరు అద్వైతం చెప్పండి అని ఎవరైనా అడిగితే నేను దండం పెట్టి వాళ్ళకు ఒక్కటే చెప్తాను అయినా అద్వైతం ఉంటూ ఏమీ లేదయ్యా నీకు ద్వైత నింద ద్వైత నిరాకరణము నీ మనస్సుకి ఇబ్బంది అనిపిస్తే నువ్వు పురాణ కాలక్షేత్రమైనా విను దాంట్లో ఇంద్రలోకాన్ని వదనిస్తాడు ఇంద్రుడు ఉంటాడు అక్కడ ఎక్కడ మేఘాల్లో ఉంటాడు ఆ ఇంద్రుడికి ఒక పెద్ద అమరావతి అయిన నగరమే ఉంటుంది ఓ సిటీ ఉంటుంది ఇక్కడ ఉన్న సిటీతో మీరు తల మొత్తిందని మీకు తెలుస్తూనే ఉందిగా అమరావతి అనే సిటీ ఉంటుంది ఆ సిటీలో దేవతలు ఉంటారు వాళ్ళందరూ యంగ్ ఉంటారు ఇక్కడైతే ఒళ్ళు నొప్పులు మొక్కళ్ళ నొప్పులతో వీళ్ళు సతమతమవుతూ ఉంటారు అక్కడ అప్సరసలు ఉంటారు వాళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉంటారు అని వీళ్ళు భావన చేస్తూ ఉంటాడు దాని గురించి వర్ణిస్తూ ఉంటాడు ఆ వర్ణనంతా ఒకటి చెప్తూ ఉంటాడు ఇంకో పది మంది వింటూ ఉంటారు మీకు అదే వినండి మీరు గో హెడ్ అండ్ హ్యావ్ దాట్ ద్వైత నిరాకరణం అక్కర్లేదని మీరు అనుకుంటే మీరు యు ఆర్ గారు ఇవి బెటర్ అయితే గత పురాణకాల క్షేమం ఏదైనా ఉంటే సరిపడం ఎందుకంటే అద్వైతము అనగా ద్వైత నిరాకరణము తప్ప వేరే ఇకేది లేదు అంటే ఇప్పుడు ఆత్మపూర్ణము అని తెలుసుకోవాలా జగత్తు మిథ్యా అని తెలుసుకోవాలా అని మీరు ప్రశ్నలు ఏమనితే దానికి సమాధానం ఏమిటంటే జగత్తు మిథ్యా అని తెలుసుకో మరి ఆత్మపూర్ణం దానంతట అదే తెలుసు అది నువ్వేం తెలుసుకోక్కర్లేదు జగత్తు మిథ్యా అని తెలుసుకో సో భయం పోవాలంటే ఏం చేయాలి ప్రాడుమిథ్యా అని తెలుసుకుంటే భయం పోదు త్రాడు మిథ్యా అని సారీ పాము మిథ్యా అని పాము మిథ్యా అని తెలుసుకోకుండా మీరు ఇంకా ఏమి చేసినా కూడా భయము పోదు ఇప్పుడు దియ్యం భయం వేసి తాయెత్తి కట్టుకున్నాడు మరి ఈ భయం ఉన్నట్టయినట్ట ఆ తాయెత్తు ఉంటేనే వీడి మనిషి తాయత్ లేకపోతే వీడు ఎందుకు పంచలేదు ఆ తాయెత్తు ఉన్నవాడు ఎప్పుడు అలా భయపడుతూనే ఉంటారు వాడు బతుకస్తే భయం లేదు కాబట్టి సో ద్వైత నిరాకరణము ఎడల మీరు ఒక వ్యతిరేక భావాన్ని కలిగి ఉన్నట్లయితే మీరు పొరపాటు చేస్తున్నారు వీజ్ అండర్స్టాండ్ దాట్ శంకరులు మొదలైన మహాత్ములు ద్వైతాన్ని నిరాకరించారంటే దాని ఏముండే ద్వేషం చేత నిరాకరించలేదు అది అత్యావశ్యకం కనుక నిరాకరించారు మళ్ళీ అన్నం శ్లోకాన్ని ద్వైతవజ్ఞాసు స్థితీ స్థిరా భవే స్థైర్యే తుమానే సజీవన్ముక్త ఇ सुस्थिता चेत अद्वैते धीर स्थिरा भैर्ष जीवन्मुर्वैतावतस्कार सुस्थिता స్థిరమైనచో బుద్ధి అద్వైతే అద్వైతమునందు స్థిరా స్థిరమైనది భవేతమును బుద్ధి అద్వైతంలో ఎప్పుడు స్థిరపడుతుందో తెలుసునా మీరు ద్వైతాన్ని గట్టిగా తిరస్కారం స్థిరపడుతుంది లేకపోతే స్థిరపడదు మీరు వీడు నా మిత్రుడు వీడు నా శత్రువు అని పెట్టుకుని ఈ మిత్రుడితో ఏదో వ్యవహారం చేస్తూ ఏదో చిట్టో చిట్టు పండు ఏదో నడిపిస్తో మిత్రుడితో కలిసి ఆ శత్రువులతో ఇంకొక వ్యవహారం చేస్తూ వాడి మీద ఏదో కేసో ఏదో ఫైల్ ఒకటి చేసి మీద ఆ కక్షని కోపాన్ని తీర్చుకునే ప్రయత్నం చేస్తూ మీరు రకంగా ద్వైతాన్ని నిలబెట్టుకుని మీరు అద్వైతంలో బుద్ధి స్థిరం అవ్వాలి అనుకుంటే అదేమో అయ్యే మాట కాదు ఒక వ్యవహారంలో ద్వైతాన్ని మీరు తిరస్కరించారు ఏమని మిత్రులు శత్రువు అనే భేదం ఏమీ లేదు అందరూ మిత్రులు అందరూ ఆత్మస్వరూపులే మనల్ని తిట్టినవాడు కూడా ఆత్మస్వరూపులే వాడు కూడా మన దగ్గరికి వచ్చేదినా ఉపకారం అడిగితే మనం చేయాల్సిందే ఎవరు పరాయన్నవాడు ఎవడు లేడు అని మీరు లోక వ్యవహారంలో ఆ ద్వైత చేయగలరా అని ఉన్నారు ఇక మీరు పూజాధికం చేస్తూ ఉంటారు ఈ పూజాధికం చేసేప్పుడు ద్వైత ప్రధానంగా మీరు చిన్నప్పటి నుంచి పూజ చేయటానికి మీరు అలవాటు పడుతుంటారు ఏమండి తర్వాత కాలంలో ఈ అద్వైతంలోకి వస్తారు అద్వైతంలోకి వచ్చినప్పుడు ఆ ద్వైత వాసనని విడిచిపెట్టడానికి వీడి భయపడతాడు విడిచిపెట్టడం భయపడతాడు భయం ఉంటుంది భయం ఉంటుంది కామన్గా ఉంటుంది కామన్ అంటే ఆ వాసనలు వదలవు సో వీడు వీడు వదిలిపెట్టాడు ద్వైత వాసన వదిలిపెట్టాడు ద్వైత వాసన ద్విధము ఏవో కోరికలు ఉంటాయి టెంపుల్కి వెళతాడు ద్వైత బుద్ధితో వెళ్తాడు టెంపుల్కి ఎలా వెళ్తాడు ఓ ఈశ్వర నా కొడుకు ఉద్యోగం వచ్చేట్లా చెయ్యి అని ప్రార్థిస్తాడు అంటే ఈ కన్వర్ట్స్ ద టెంపుల్ అంటే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అలా మారుస్తారు లేకపోతే ఓ ఈశ్వర నా మనవాడికి రోగం దగ్గట్ల చెయ్యి హీ సుభాంత హాస్పిటల్ వాడు వెళ్లాల్సింది హాస్పిటల్ టెంపుల్ ఎందుకు వచ్చినట్టు సో హీ లుక్స్ ది టెంపుల్ ఏజే హాస్పిటల్ హీ లుక్స్ ది టెంపుల్ ఏజ్ ఏ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ హీ లుక్స్ ది టెంపుల్ ఇజే ట్రెషరీ where money is distributed he looks at it like that he doesn't look at it as a place of god jontik kamana lu vasana lu kamana la yokka bhayana yokka vasana lu illu untayi we are advaitanga pustha advaitanga adwaitam ini class lo advaitangi paloputadi class baitiki velinuvantane malli kamana vasananu bhaya vasananu tokki ee swarunna aaradhisthunadu శ్రోతలు మూడు రకాలు ఏ మీకు ఈ పాఠం ఇబ్బందికరంగా ఉందా ఉంటుందా అంటే మరి శాస్త్రాన్ని మీరు చెప్పమని అడిగితే శ్రోతలు మూడు రకాలు వర్షం పడినప్పుడు బండరాళ్ల మీద పడుతుంది బండరాళ్ళు ఉంటాయి బండరాళ్ళు పర్వతశిఖరం మీద బండరాళ్లే ఉంటాయి మట్టి అనేది ఒక పెసరు కూడా ఉండదు బ్లాండ్ రాళ్ళు ఆ రాళ్ల మీద వర్షం పడుతుంది పడితే ఎంత నీరు ఇంక్కుతుంది పడిన ప్రతి చుక్క కూడా పోతుంది కొంతమంది వేదాంతం అలా వింటారు ఒక్క చుక్క కూడా వేదాంతం లోపలికి వెళ్ళకుండా జాగ్రత్త పడి కవచం వేసుకుని వింటారు అలా వింటారు ఎన్నేళ్ళైనా అలాగే వింటూ ఉంటారు ఇంకో కొంతమంది ఉంటారు వర్షం రాళ్ళు ఉంటాయి మధ్య మధ్యన మట్టి ఉంటుంది ఒక రాయికి ఇంకో రాయితీ మధ్యన ఒకసారి మట్టి ఉంటుంది అలాంటి చోట వర్షం పడుతుంది ఆ మట్టిలోంచి చిన్న చిన్న మూలకలు వస్తూ అలా వెళ్తారు కొంతమంది అర్జునుడు అలాంటివి అర్జునుడు అటువంటి అందు గురించే శ్రీకృష్ణుడు అంత తాపత్రయపడాల్సి వచ్చింది పద్దెనిమిది అధ్యాయాల కేతులు చెప్పాల్సి ఎందుకంటే విన్నది చాలా మటుకి పోతుంది కానీ చిన్న చిన్న మొలకలు వస్తుంది కారణం ఏమిటంటే వేదాంత శ్రవణం చేసేప్పుడు రెండు ఉండాలి ఒకటి సుతీక్ష్ణమైన బుద్ధి ఉండాలి ఇప్పుడు నేను బాలకోపాఖ్యానం చెప్పారనుకోండి అది మీరు సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారనుకోండి నేను నేను ఎక్స్ప్లెయిన్ చేయగలిగినంత చేశాను ఇంకా అంతకంటే ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయడం కుదరదు అది నామరూపాలు సుపరామోమిథ్య మీరు దేనికైతే పేరు పెట్టి ఒక మానసిక మనస్సంకల్పాన్ని పెట్టి దానికి ఒక పేరు పెట్టారో దానికి కరెస్పాండింగ్గా ఇది ఫలానా అని మీరు ఏదనుకుంటున్నారో అదంతా మిథ్య దాంట్లో సత్యము రూపాయలు నయా పైసంత కూడా ఉన్నది అదంతా మిథ్య మీకు ఏది ఏది అనుభవానికి వస్తుందో అదంతా మిథ్య ఆ చైతన్యం ఒక్కటే సత్యం సో ఈ ఈ వేదాంతాన్ని వెళ్తాడు కానీ వాడికి ధైర్యం ఉండదు ఖరీదు ఉండదు ఖరీదు అంటే ఖరీదు ఉండాలి ధైర్యం ఉండాలి తీక్ష్ణమైన బుద్ధి ఉండాలి అంటే ఆ చెప్తున్న పాయింట్ ఏమిటి ఏమిటి ఉంటాడు అత్యంత ఆసక్తి నగరం అంటున్నాడే భవిష్యత్తు నగరం అని ఆ నగరానికి అంటే ఏమిటనమాట మీరు వేసే భవిష్యత్తుకి సంబంధించిన కాల్పనిక ప్రపంచమంతా కూడా శుద్ధ నిత్యాన్ని అభిప్రాయం మీరు వేసిన గతానికి సంబంధించిన ప్లాన్స్ అన్నీ కూడా అసంత అసత్ అత్యంత అసత్త అనే నగరము అని దానికి తెలియట్లేదు కాబట్టి ఎనీవే కొంతమంది లవ్ వింటారు ఆ తీక్ష్ణమైన బుద్ధి ఉండాలి అంటే మంచి పదునైన బుద్ధి ఆ సత్యాన్ని పట్టుకునేటువంటి బుద్ధి ఉండాలి బుద్ధి ఉండి అట్ ది సేమ్ టైం ఖరేజ్ ఉండాలి ఖరేజ్ సిద్ధంగా ఉండాలి దాంతో సత్యాన్ని పట్టుకోగానే ఆ ధైర్యం వచ్చేస్తుందంటే దేనికి ధైర్యము అసత్యమయమైన జీవితాన్ని తిరస్కారం చేయడానికి ఆ ధైర్యం వచ్చేస్తుంది కరేజంగా జనులు కామనలని భయాలని నింపుకుని పెట్టుకుంటారు శివోహం శివోహం అనడానికి భయపడుతూ ఉంటారు శివోహం అంటే ఈ శివుడు మన కోరికలు తెచ్చడం మానేస్తాడేమో భయపడతాడు ఇప్పుడు రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజా మహారాజా నేను శాస్త్రాంగ దండం చేస్తున్నానంటే దాన్ని సంభావన ఇస్తాడు తప్ప రాజకీయ నాత్మ ఒకటే ఆత్మస్వరూపలము అంటే సరైతే మనం వెళ్ళిరండి అంటాం వీడుదానికి సిద్ధపడాలి అలాగే భయాలు ఉంటాయి శివుడికి మనం మన ఏదో శివుడిని మనం పూజలు అన్నీ చేసినట్లయితే వాడు ఏదో కొడుతుంది చెప్పాను కదా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అది అది కొంత చేసారిపోతుందేమో అని భయపడుతూ ఉంటాడు అద్వైతం ఏమవుతుంది సో మొత్తానికి కొంతమంది శ్రోతలు ఎలా ఉంటారంటే బండరాళ్ళు మధ్యలో ఒకసారి మట్టి ఉంటూ ఉంటుంది ఇంకొక శ్రోత ఉంటాడు ఇంకో మూడవ రకం శ్రోత మంచి దున్ని సిద్ధంగా పెట్టిన భూమి వలయం ఉంటాడు తోటలాగా ఉంటాడు కొబ్బరి తోటని వేసవికాలంలో దున్ని పెడతారు దుక్కి దున్ని పెడతారు వరి తోటను కూడా దుక్కి దున్ని అట్ట పెడతారు ఆ తొలకరి చినుగులు పడుతూనే ఆ నీటిని అలాగే అబ్జార్బ్ చేసుకుంటుంది వెంఠని స్ప్రౌట్స్ వచ్చేస్తాయి ఆ రకంగా బుద్ధి చక్కగా వైరాగ్యంతో నిండి ఉంటుంది భయం అనేది ఏది ఉండదు అంటే కామనలు భయములు వైరాగ్యం లేకపోతే వస్తాయి భయం ఇప్పుడు దెయ్యం మీదపడి మింగేస్తుందేమో అని భయం ఎప్పుడు వస్తుంది దేహాభిమానం గల వరకు ఉంటుంది దెయ్యము కూడా ఆత్మస్వరూపమే మీదపడి దేని మింగితుంది దేహాన్ని మింగితుంది పోని మింగితే మింగని అన్నవాడికి దెయ్యమే ఉండదు మీరు గమనించారో లేదు అదేం కూడా ఒకరికి పారిపోతుంది అసలు ఉండదు దేవం కాబట్టి ఇంటెన్స్ ఖరేజ్ ఈ ధీనా అనే పదం ఒక ఖచ్చితీర ఖరేజ్ చేస్తు ప్రశ్న దేనికి ఖరేజీ అసత్యాన్ని అసత్యముగా గుర్తించటానికి ఖరేజ్ ఉండాలి బ్యాంకులో అకౌంట్ ఉంది దాంట్లో ఇంత సొమ్ముంది ఇది నాది అనేది ఇది ఒక మిథ్య అని అనుకోవడానికి గుండె రాయి అయి గుండె జటవు గలవాడు అయి ఉండాలండి అఖన్నదంటారా నంద కొంతమంది ఒక తీరు బంగారం పెట్టుకొని ఈ బంగారాన్ని చూసుకుంటోంది అది అనాలిపోతున్నామని బీటుకు బీటుకు మొత్తం వొట్టునితరు సిర్ ది పాయింట్ ఇస్ మీరు బంగారాన్ని మీలో పారేఖలేదు బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ వాళ్ళకి వదిలేయడం లేదు యు హావ్ టు నో దట్ యు డోంట్ ఓన్ ఎనీ ఆఫ్ దట్ అది ఏది మీ సొంతం కాదని మీరు తెలుసుకుని ఉండాలి అంతే సంపతుంది మీ సొంతం కాబట్టి విడిచిపెట్టడం కూడా ఉండదు సొంతమైతే విడిచిపెట్టాలి సొంతం కాబట్టి విడిచిపెట్టడం కూడా ఉండదు ఎవడైనా పట్టుకెళ్తున్నాడనుకోండి మెళ్ళ ఉన్న నెట్లస్ ఎవరైనా పట్టుకెళ్తున్నాడు అనుకోండి నా సొంతం కాదండి పట్టుకుంది పొడుకోరు అది మన సొంతం అయితే కదా పట్టుకుపో ఆయన అయిపోయింది ఒక్క నిమిషం వదిలిపోయింది మరి ధైర్యం ఉండద్దు దేవుడికి ఈ ద్వైత పూజ చేయకపోతే కోపం కళ్యాణం చేయించకపోతే కోపం వస్తుందేమో దేవుడికి కళ్యాణం ఏమిటా నీ కళ్యాణం నువ్వు చూసుకో కళ్యాణము అంటే శుభము నువ్వు నువ్వు నువ్వు దేవుడికి నీ కళ్యాణం నువ్వు చూసుకుంటావా నీ కళ్యాణం నువ్వు చూసుకో నీ కళ్యాణం ఏమిటి నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకో దేవుడికి కళ్యాణం నువ్వేమిటి చేసేది అని అనాలంటే వాడు గుండెదితం ఉన్న కూడా అవి ఉండదు కాబట్టి ద్వైత నిషేధము చేయకుండా అద్వైతంలో బుద్ధి గట్టిగా నిలబడదు ఒకవేళ ద్వైత నిషేధం మీరు చేశారనుకోండి వాళ్ళే గట్టిగా చేయాలి ద్వైతాలజ్ఞ సృష్టి కాబట్టి ద్వైతాన్ని కాల్చి బూడిద చేసి నేలలో కలుపుకుని నేను త్రాగి కూర్చున్నాను అని చెప్పాలి ఓ మహాత్ములు అడిగారు నీకు మృత్యువుతో భయం లేదా నేను మృత్యువుని గుటుక్కుని మిరింగి కూర్చున్నాను నేను మృత్యువునే మింగేశాను ఇది నాకు భయం ఏంటి మృత్యువు రాకుండా బయట ఉంటే భయపడాలి దాన్ని మింగేసి జీర్ణం చేసేస్తు వాతాపి జీర్ణ ఇక వాతాపి రాడు వాతాపిని వండి పెట్టాడు భోజనం అగస్త మహర్షు మింగట్టు తినేశాడు మళ్ళీ వీడు ఏ వతాపీ అని చూపిస్తే వాళ్ళు ఏచి వచ్చేస్తాడు అనమాట అభై ఎగుతురు కదా మీరు వాతాపి రా అన్నాడు వీడు భోజనం అయిన తర్వాత అప్పుడు పొట్ట చీర్చుకుని వచ్చేసేయాలి అప్పుడు ఆగస్టు మాసం నాడు వతాపీ అని చెప్పాడు వాతాపి జీర్ణం అవుతుంది అని చెప్పాడు నేను ముత్యుని మింగేసి గుటుక్కును మింగేసి జీర్ణం చేసి కూర్చున్నా మరి ధైర్యం ఉండదా కళ్ళదా రైతావజ్ఞా సుస్థిరా చేత వైత తిరస్కారము దృఢమైనట్లయితే అద్వైతమునందు బుద్ధి స్థిరముగా ఉందని అని చెప్పిన నేను చాలాసార్లు చెప్తూ ఉంటా దేవాలయానికి వెళ్ళినప్పుడు ఎన్ని మూర్తులు కనపడతాయో అన్నింటినీ ఓంకార రూపంగా చూడండి వేరువేరుగా చూడద్దు రాముడు వేరు కృష్ణుడు వేరు శివుడు వేరు దుర్గ వేరు అలా చూడొద్దు అవన్నీ ఒకటే పైగా అన్నీ ఓంకార రూపంగా చూడండి అంటే శగుణం నుంచి సాకారం నుంచి మీరు శగుణంలోకి నిర్గుణంలోకి వెళ్ళాలి తర్వాత దేవుణ్ణి ధ్యానం చేసేప్పుడు కళ్ళు మూసుకుని హృదయంలో ఆత్మరూపంగా ఉన్నాడని ఒకసారి గుర్తు చేసుకోండి రాముడైనా అంతే శివుడైనా అంతే అయ్యప్పైనా అంతే దట్ ఈస్ ది ఓన్లీ వే టు విజిట్ ఏ టెంపుల్ మీ హృదయంలో ఉన్న టెంపుల్ మీద మోర్ ఫోకస్ పెట్టండి మీ బయట ఉన్న టెంపుల్ గురించి మీరు అది ఆరంభావస్థ బిగినింగ్ స్టేజ్ మీ లోపల ఉన్న హార్కిస్ టెంపుల్ దాని మీద ఇప్పుడు మోర్ ఫోకస్డే అని నేను చెప్తూ ఉంటా మామూలు అలవాటు ప్రకారంగా కాబట్టి ఎప్పుడైతే ద్వైతాన్ని నిషేధించడానికి మీరు ఆ స్థిరత్వం అప్పుడు అద్వైతం బుద్ధి గట్టి కొడుతుంది బుద్ధి స్థిరమైతే ఏమిటవుతుంది తస్యాహ ఆ బుద్ధి యొక్క స్థైర్యే స్థిరత్వము కలుగగా ఏషాపుమాన్ ఈ మనిషి జీవన్ముక్త జీవన్ముక్తుడు ఇది అని ఈ చెప్పబడుతున్నాడు అది ఎప్పుడైతే అద్వైతం నందు బుద్ధి స్థిరమైపోయినదో వారికి జీవన్ముక్తుడు అనేటువంటి టైటిల్ని శృతి ఇచ్చేసింది వాడు జీవన్ముక్తుడు అని ఓకే మళ్ళీ జీవన్ముక్తుడు కొంత చెప్తాను ఇప్పుడు బిఫోర్ దట్ శ్లోకాలను కోసం అందాము ద్వైతావజ్ఞ ద్వైతము యొక్క తిరస్కారము అవజ్ఞానం ఏదో తెలుసుందండి త్రోసిపుచ్చుట అవజ్ఞ త్రోసిపుచ్చుట అంటే ద్వైతాన్ని నల్లగా బతిమలాడితో గడ్డ మదులు బతిమలాడినట్టుగా బతిమిలాడి ద్వైతం సత్యం కాదు నాట్ రిజెక్ట్ ఇట్ అయి అవజ్ఞ అనే పదం అలాంటిది ద్వైతాన్ని తిరస్కరిస్తాం ద్వైతిని తిరస్కరించాం ద్వైతి ఆత్మస్వరూపుడు వాడు ద్వైతం చెప్తూ ఉంటాడు ద్వైతం ద్వైతం చెప్తూ ఉంటాడు నిజంగా నిన్న ఒక ఆయన ఎవరో చెప్పారన్నారు ఎవడో దాసు గారు భగవద్గీత చెప్తున్నా భగవద్గీత చెప్తా ఏమన్నారు జీవుడు దేవుడు ఒక్కడే అవుతాడండి జీవుడు ఒక్కడెందుకు అవుతాడు జీవుడు జీవుడే దేవుడు దేవుడే జీవుడు దేవుడు ఒక్కడవుతారా అది ఎలా దొరుకుతుంది ఏమిటి వెళ్ళి ఎలా మాట్లాడతారు జీవుడు దేవుడు ఒకటవుతాడా కూలివాడు రాజు అవుతాడా అవుతాడు శాలి బాబా ప్రైమ్ మినిస్టర్ బా అవుతాడు అప్పుడు వాడు ఆ దాసు గారు ఎవరో చెప్పాలి ఏమని చెప్పాలి అవుతాడు రా అని చెప్పాలి చెప్పాలంటారా చిన్నదంటారా జీవుడు దేవుడు అవుతాడు జీవుడికి దేవుడికి తేడా ఏమిటి జీవుడికి తెలుస్తూ ఉంటుందా తెలుస్తూ ఉంటుంది దేవుడికి మరి తెలుస్తూ ఉంటుందా లేకపోతే మూకుండగా బండరాయిదా పండుతుంటాడా తెలుస్తూ మరి జీవుడికి దేవుడికి తేడా ఏమిటి తక్కువ ఎక్కువ తేడా ఈ తక్కువ ఎక్కువ నుంచి వచ్చాయి అది ఉపాధి ఆ ఉపాధిని పక్కన పెడితే ఏమవుతుంది జీవుడు ఏమవుతాడు దేవుడు మీరు అర్థం చేసుకోండి చెప్తుందనుకోండి చెట్టు నేలలో నుంచి శాప్ అంటారు దాన్ని శాప్ అంటే రసం నేలలో నీరు తర్వాత న్యూట్రియం నైట్రైట్ మొదలైన ఇవన్నీ తీసుకుంటున్నా ఆ రేళ్ల ద్వారా తీసుకుంటుంది ఆ న్యూ మైక్రోన్యూట్రియం వీటిని పైకి పంపిస్తుంది లోపల క్యాక్యులరీస్ ఉంటాయి పైకి పంపిస్తుంది ఆ కాండల నుంచి కొమ్మలోకి వస్తాయి ఈ షాప్ శాప్ మీరు చెట్టుని నడితే అది రసం వస్తుంది సార్ అదే అది ప్రాణశిస్తుంది అది కొమ్మలోకి వస్తుంది కొమ్మలోంచి చిన్న కొమ్మలోకి వెళ్తుంది చిన్న కొమ్మలోంచి ఆకులోకి తొడిమిలోంచి వెళ్తుంది తొడిమి ఆకు తొడిమి పక్కనే పువ్వు ఉంటుంది పువ్వుకి తొడిమి ఉంటుంది ఆ తొడిమిలోంచి పువ్వులోకి వెళ్తుంది పక్కనే ఆ పువ్వు మొగ్గ పోయి కాయ అవుతుంది ఆ తొడిని అలాగే ఉంటుంది ఇప్పుడు చిన్న పిండి ఉంది ఈ పిండిలోకి రసం ఎక్కడి నుంచి వెళుతోంది తొడిమిలోకి వెళ్తాం ఆకులోకి రసం ఎక్కడి నుంచి వెళ్తుంది తొడిమిలోకి వెళ్తాం ఆకులోకి వెళ్ళే రసము మామిడి మామిడి చెట్టుకి ఆకులోకి వెళ్ళే రసము పిండిలోకి వెళ్లే రసము తొడిగుండా వెళ్ళే రసము ఆ రసానికి ఈ రసానికి తేడా ఉందని కానీ మేము ఏ తేడా ఒకే రసము భూమిలోంచి తీయబడిన రసము అదే ఆకులోకి వెళ్తుంది అదే పిండిలోకి వెళ్తుంది మరి ఆ రసం ఆకులోకి వెళ్ళి ఏమవుతుంది పెద్ద ఆకు అవుతుంది పిండిలోకి వెళ్ళి ఏమవుతుంది పెద్ద కాయ అవుతుంది రసం ఒక్కటే కానీ చిగురు పెద్ద ఆకు కింద విచ్చుకోవడానికి ఈ రసం హెల్ప్ చేసుకోండి ఇంకో చోట పిండె కాయవడానికి హెల్ప్ చేసుకోం వెళ్ళి రసం తొడిగి ఇక్కడ తొడిగి ఉండాలి వెళ్తాను అక్కడ తొడిగి ఉండాలి వెళ్తాం ఇప్పుడు ఆకులో ఉన్న రసము పింజలో ఉన్న రసము కాయలో ఉన్న రసము ఒకటి ఉంటారా అనేకం ఉంటారా మరి ద్వైతం తప్ప ఏది ద్వైతం జీవుడు దేవుడు అవుతాడా అవుతాడు చాయ్వాళ ప్రేమ్ మినిస్టర్ అవగాలి జీవుడు దేవుడు అందుకో కూడా అవుతాడు దాసు గారికి మరి ఎవరైనా చెప్పాలి అంటే ఆయన చెప్పడానికి ఆయన అలవాటుపోతుంటాను వినడానికి ఆయన సిద్ధంగా ఉండరు అది వేరే సంగతి కాబట్టి వైకాన్ని తిరస్కరించాలి మనసా వాచ కర్మణ వైతాన్ని తిరస్కరిస్తేనే కర్మణ కూడా కర్మలో కూడా అంటే ఎవరు ఎవడో వచ్చి తింటారు తింటే ఎగో సమస్య కాదు మీరు నాకు అపకారం చేశారు ఎంత అపకారం చేశారంటావు వెయ్యి రూపాయలు అపకారం పట్టలేదు వెయ్యి రూపాయలు పట్టలేదు నీ సమస్యతో సాల్వ్ అయిపోయిందా వెళ్ళిదా నైనా అని ఒక పండ్లు కూడా ఇచ్చినప్పుడు అపకారికి ఉపకారము నేపమన్నాక సేవారు నేర్పడి సుమతి కాబట్టి వ్యవహారంలో కూడా అద్వైతం పెట్టాలి ఓ ముసలాములు ఉంటుంది ఏ కొంతలో ఉంటే ఏదో భరోసంగా మాట్లాడుతుంది అప్పటి పరుసంగా మాట్లా అయిపోయిందా నీ నీ సమస్య అయిపోయిందా ఏదో ఎక్కడికి వస్తావు నేను చూడవలేక మాకుంటున్నా సరే పొరపాటు అయిపోయిందమ్మా అయిపోయింది అయిపోయిందా నీ చూడడం అయిపోయిందా అయిపోయింది పిల్లరే అని చక్కగా రెండో మూడు మామిడి కొళ్ళు ఇచ్చి అక్కడిగా అని అలా ఉందా అంతేగాని నన్ను మొత్తం నువ్వు నా స్టేటస్ ఏమిటి నువ్వేమిటి అని అలా ఉండకూడదు వ్యవహారంలో కూడా అర్థమైతే ఉండ అలాగే సీతారామ కళ్యాణం అన్నారనుకోండి రాముడు సీత ఒకటే అసలు అభేదం అని సీతాశాంతి సీతాశాంతి మువాత్మోకి ఆత్మారామో విరాజతే సీత అంటే శాంతి ఆత్మ అంటే రాముడు శాంతియే ఆత్మ ఆత్మయే శాంతి కాబట్టి సీతారాముడు భేదవని ఎవరు చెప్పాడు మీకు అసలు భేదమే లేదు ఆ రాముడు ఎవరు ఆత్మారాముడు అయితే నేను మీ సీతారాము కళ్యాణం మీ హృదయంలోకి వచ్చేసి అలా ఉండాలి ద్వైతాన్ని సర్వాత్మనా తిరస్కరిస్తూ అద్వైతం లేదు బుద్ధిని స్థిరం చేసినట్లయితే అదే అంటున్నారు తస్యా స్థైర్యే ఆ బుద్ధి అద్వైతమునందు స్థిరము కాగా ఏషా ఉమాన్ ఈ మానవుడు జీవన్ముక్త ఇది జీవన్ముక్తుడు అని ఈ చెప్పబడుతున్నాడు జీవన్ముక్తుడంటే ఏంటండి జీవన్ముక్తులంటే జీవన్ముక్తుల మీద యోగవాసిష్టంలో కొన్ని వర్ణానాలు ఉన్నాయి మీకు యోగ వాసిష్టం ఇంట్రడ్యూస్ చేశాను నేను కాబట్టి ఆ రెండు ఒక ఐదు నిమిషాలలో చెప్తాను ఇప్పుడు వ్యవహారము సమయం వచ్చినప్పుడు ఆ వ్యవహారంలో రెస్పాన్స్ ఉంటుంది వ్యవహారంలో రియాక్షన్ ఉండదు రెస్పాన్స్ ఉంటుంది రియాక్షన్ అంటే ఏమిటి వాడు పొగిడితే వాడికి మంచి చేయటం వాడు తెగడితే చెడు చేయటం దాని రియాక్షన్ ఉంటాం రెస్పాన్స్ ఎలా ఉంటుంది వాడు పొగిడేయడా తెగడేయడా అనేది సందర్భం అలా పక్కన పెట్టాం వారు అసలు మనతో ఎందుకు వ్యవహరిస్తున్నారు మనం ఏమీ వ్యవహారం వాడి ఎడల చేయాలి అంటే వాడికి మనం ఇచ్చేది ఉంది ఓకే ఇచ్చేసి అయితే ఇచ్చేదేమీ లేదు సరే ఇవడం మనేసి అయ్యా మీరు వెళ్ళి రండి అని దీన్ని వ్యవహారం ఉంటుంది జీవన్ముక్త వ్యవహారం అలా ఉంటుంది జీవన్ముక్త వ్యవహారంలో సిచ్యువేషన్స్కి రెస్పాన్సెస్ ఉంటాయో తప్ప రియాక్షన్ ఉండదు రెస్పాన్సెస్ ఉంటాయి ఆ వ్యవహారం పూర్తయిపోగానే మళ్ళీ మనస్సు ఎలా ఉంటుంది నిర్మలమైన ఆకాశంలాగా ఉంటుంది ఇప్పుడు ఆకాశంలో మేఘాలు వస్తాయి నాలుగు చుక్కలు వర్షిస్తాయి తర్వాత లేచి చక్కపోతాయి మేఘాలు మేఘాలు రాకముందు ఆకాశం ఎలా ఉంది మేఘాలు వచ్చి వర్షిస్తుంటే ఎలా ఉంది వెళ్ళిపోయిన తర్వాత ఎలా ఉంది మూడు సందర్భాల్లోనూ కూడా ఆకాశం ఏకంగా ఏకరూపంగా జంబలంగానే ఉంటుంది అలా ఎవడైతే ఉంటారో వారు జీవన్ముక్తుడు అర్థమైనా జీవన్ముక్త యథాస్థితమిదం యస్కం వ్యవహారవతోపిచ అస్తం గతం స్థితం వ్యోమ సజీవన్ముక్త ఉంది ఇప్పుడు కోరలో ఉప్పెక్వైందనుకోండి ఆ ఎంబర్ వాళ్ళు మధ్యకాలంలో కలిపేసుకుంటే ఆ ఉప్పుకినో ఆ పెరుక్కి సీవన్ముక్త వ్యవహారం అంటే ఎలా ఉంటుంది సంసార యొక్క వ్యవహారం ఎలా ఉంటుంది ఏమిటో వీళ్ళు ఎలాగైనా కోరలో ఉప్పెక్కు వేసి తగలబెట్టారు ఇది ఇప్పుడు అంటే అది సంసార యొక్క వ్యవహారం అలా ఉంటుంది కాబట్టి ప్రతి దానిని ఓవర్కమ్ చేసుకుంటూ చిరునవ్వు నమ్ముకుంటూ ప్రేమ చూపిస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉండడమే చెరైవేతి చెరైవేతి ఇది జీవన్ముక్తుల వ్యవహారం ఉంటుంది తర్వాత సుఖం మెడలో మాల వేశారనుకోండి ముఖం చేట్ అంటే ఆనందం తి అలా అంత అదొక వేసి వీడికి వేయడం మానేశారనుకోండి ముఖం ఇంత ముడుచుకుపోయింది అది సంసారం మహాత్ములు ఎలా జీవన్ముక్తులు ఎలా ఉంటారంటే మాలలేసిన తిట్టినా ముఖంలో ఏమీ మార్పు ఉండదు చిరునవ్వు మాత్రమే ఉంటుంది అది జీవన్ముక్ సజీవన్ముక్త వచ్చి అటే గురించి తర్వాత జీవన్ముక్తుడు తెలుగుగా ఉన్నాడా నిద్రపోతున్నాడా అంటే కాబట్టి తెలివిగా ఉన్నవాడు ఏం చేస్తూ ఉంటాడు ఏవో ఆలోచనలు చేస్తూ ఉంటాయి అంతేగా నిద్రలు అయితే వాళ్ళని పడుకునేదాకా ఏవో సంకల్పాలు చేస్తూ ఉంటాయి జీవన్ముక్త అది సంసారంలా ఉంటాడు కాబట్టి సంసారాన్ని తెలుగుగా ఉన్నాడు అంటే అర్థమేమిటి అసంకల్పాలు ప్రవహిస్తూ ఉన్నాయి నిద్రపోతున్నాడు అంటే సంకల్ప ప్రవాహము లేదు కదా జీవన్ముక్తుడు ఉంటాడే వాడు తెలుగుగానే ఉన్నా నిద్రపోతున్న వాడితో సమానం ఎందుకో తెలిసిన సంకల్పాలు ఏమి ఏముండవు నేను కొద్ది స్వామీజీ దగ్గర గమనించానండి చాలా జాగ్రత్తగా గమనించా ఎవరెవరిలో వస్తారు ఏవో ఆయన మీద కంప్లైంట్లు చేసి వాళ్ళు వస్తారు సమస్యలు అడిగి వాళ్ళు వస్తారు అన్నీ వస్తారు ఆయన రెస్పాన్స్ ఎలా ఉంటుందంటే ఎక్కడ రియాక్షన్ ఉండదు వాడు వచ్చిన వాడి సందర్భాన్ని బట్టి రెస్పాన్సే తప్ప ఆ వచ్చిన వాడు తనతో ఏ యాంగిల్లో ఏ కోణంలో రి రిలేట్ అవుతున్నాడు వాడి హిస్టరీ ఏమిటి ఇంతకుముందు వాడు మన ఎడలా ఎలా తప్పుగా ప్రవర్తించాడా అది ఏమీ ఉంటుంది వాడు మిస్బిహేవ్ చేసిన వాళ్ళు కూడా పూర్ణమైన ప్రేమతో చూస్తారు చాలా వినయంగా ఆయన చెప్పిన పనులన్నీ చేసి చాలా ప్రేమగా ఆయనకి సర్వీస్ చేసిన వాడిని పట్టించుకో పట్టించుకోకపోతే ఒకడికి ఒళ్ళు పండిపోయి కాబట్టి వాడేమో నేను తిట్టిపోయాడా వాడికి నువ్వేమో డబ్బులు ఇస్తావు నేనేమో నీకు పదేళ్ళ నుంచి సేవలు చేస్తుందని నన్ను పట్టించుకో నువ్వు అని అడిగాడు వెళ్ళి అడిగితే నేను పట్టించుకోవడానికి నీలో అసలు ఏమన్నా సమస్య ఉంటేనా పట్టించుకోవడానికి ఏ సమస్య లేదు నేను చాలా బుద్ధిమంత అధ్యక్ష నీ గా నిలు వాడికి చాలా సమస్యలు ఉన్నాయి వాడి బుద్ధి లేదు వాడికి వాడి బుద్ధి లేదా మాలే ఎక్కువగా ఉంది వాడిని కొంచెం కనిపించాలి అందుకోసం నేను వాడిని కనిపించాను వాడికి డబ్బులు ఇచ్చా ఎందుకంటే వాడికి ఎవరు డబ్బులు ఇవ్వను నీకు డబ్బులు ఇవ్వను ఎందుకంటే అందరూ నీకు డబ్బులు ఇస్తూ ఇలా ఉంటుంది తప్ప వాడు మన ఎడలో ఎలా వ్యవహరించాడనే యాటిట్యూడే ఉండదు నేను చూశా చాలా చూశాను నాకు అనిపించింది ఇది జీవన్ముక్త లక్షణం అని అనిపించింది కాబట్టి జీవన్ముక్తులు వాళ్ళు అద్వైతంలో ఉండిపోతారంటే ఎగరవాడు ఉపకారం చేసినా ఆత్మస్వరూపుడే అపకారం చేసినా ఆత్మస్వరూపుడే తేడా ఉండదు అలా ఉంటారు కాబట్టి జీవన్ముక్తలక్షణము తప్పక తెలుసుకోదవిందాము ద్వైావజ్ఞాసు అద్వైతేధి స్థిరా భవత్ స్థైర్యే తుమాశీవన్ముక్త ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణమిగ్యే పూర్ణస్ పూర్ణమాదా పూర్ణమేవశిష్య ఓం శాంతిశాంతిశాంతి